అయ్యో నేనేకా అన్నిటికంటే తీలు కయ్యాళినై వృధా గర్భితుగాని తడిపి బుదికినట్టి ధౌత వస్త్రములు నా ఎడలు మోచిన మీద యోగ్యము కావు కుడివోక విరులు నే ముడిచివేసినంతనే ముఠరాదాయను వెక్కసపు రచనల వేవేలు రుతులు నా ఒక్క నాలుకంటితేనే యోగ్యముగావు పక్కన దేవార్హపు పరిమళ గంధములు నా ముప్పు సోకినంతలోనే ముట్టరాదాయను గగనాన నుండి వచ్చే గంగా జలములైన పొగి నా యోగ్యముగావు నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాకా మొగడై ఎరుక తుదిముటరాదాయను